కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఆరుగా బుట్టిన నాభో పట్టి బతుకబోయా ఊరుదిప్పినట్టి ఆశముదిప్పిన ఆయా చేరవచ్చి ధైన్యమందించినయా ార పెట్టి దేహమెల్లా బడించినయా వింత బతుకవో యాశ నాలు కాచులాయా నాతులకాశ కాలకాసుకైన బొంకు గరపేయాణ్యతపెల్లా ఒరులక మించు నాశ పాలు మాలించితి వింక పతుకవో ంతసాన పొదిపే ఆశ కందువ శ్రీ వెంకటేశుగని శరణంటి నేను పందతనమెల్లనింకావో యాశాం